బహిర్ముఖంగా తెలుసుకునేటువంటి విద్యల ద్వారా నువ్వు ఏది తెలుసుకుంటే ఆ తెలుసుకున్నది నీకు బంధం అవుతుంది దుఃఖహేతు అవుతుంది నీకంటే అన్య వస్తువు తెలుసుకున్నట్టుగా ఉంటుంది కానీ అది నువ్వు అవ్వవు బ్రహ్మని కనుక తెలుసుకుంటే బ్రహ్మమే అవుతావు టీవీని తెలుసుకుంటే టీవీ అవవు చెట్టును తెలుసు చెట్టు యొక్క వివరాలన్నీ తెలుసుకుంటే చెట్టు అవ్వం బ్రహ్మ యొక్క లక్షణాలన్నీ తెలుసుకుంటే తెలుసుకున్నవాడు బ్రహ్మే అవుతాడు తెలుసుకోవడం అంటే ఏంటి ఒక చెప్పింది తీరిగా శాస్త్రంగా చెప్పిన దాన్ని తిరిగి మనం ఆచరించేటప్పుడు ఆ చెప్పిన విధానాన్ని అదే పద్ధతిలో ఆచరించడానికి జ్ఞాపకం ఉండాలి అదే పద్ధతిలో ఆచరించాలి సోపానాలుగా ఏ రకంగా అయితే మన యొక్క ఉన్న ఉన్నటువంటి స్థితిని లేక అజ్ఞాన స్థితిని విషయాల్లో తిరిగేటువంటి మానసిక స్థితిని క్రమంగా నిర్వీసే స్థితికి తీసుకెళ్తూ ఆత్మలక్షణాలు అనుభవానికి వచ్చేటువంటి పద్ధతిలో తీసుకెళ్ళటం అనేది ఉన్నది లోపల ఏమున్నది అనేది చెప్పడానికి అది అవాంగ్ మానస గోచరము అనిర్వచనీయం అయితే దాన్ని గ్రహించటానికి ముందు మనం సంసిద్ధం కావాలి మనసుని పరిపరి విధాల విషయాల్లోకి ముందు ఆపాలి श्रद्धाली कह विषयानी पूर्वज्ञा पूर्वशास्त्रवासन ढूंढा उ अला इंटर यानी संसार बंधु बंधु विषय में यानी लोक संबंध मन की विद्य ग्रह अषणात्र ధనేషణ దారేషణ పుత్రేషణ ధనం అనేటువంటి కేటగిరీ కింద మనం సంపాదన విషయం కానీ దాచుకోవడం విషయం కానీ ఖర్చు పెట్టడం విషయంలో కానీ దాంట్లో పొదుపు జాగ్రత్త దుబారా ఈ విషయాల్లో కూడా మన మనసు దానిమీదే పెట్టేస్తూ ఉంటాం దారేషణ ఏదో భార్య ఉన్నదని కాకుండా మరి ఎంతవరకు భార్యాభర్తల యొక్క బంధము అనుబంధము సంసారానికి పనికొచ్చేదంతా సాధనకి భర్తని దీసలు నోములు రతాలు ఆధ్యాత్మిక ప్రయాణాలకి సాధనకి అన్నిటికీ కూడా భార్య భర్తను అనుసరించడం అనేది అవన్నీ పోయినాయి ఇప్పుడు దాంట్లో ఏదో ఒక బంధం వస్తుంది మళ్ళీ తర్వాత పుత్రేషణ పుత్రులు పున్నామనకం నుంచి పుత్రులు రక్షిస్తారు అనేటువంటి ఉద్దేశంతో सर आध्यात्म दी रात सड़ी पुत्रु पुत्रिकाधपड़ता आंजने ब्रह्मचारी पुत्र आंजनेवा की मोक्षण ले కృష్ణ పరమాత్మ యొక్క తల్లిదండ్రులు దేవకీ వసుదేవులు ఏడుగురు సంతానం పోయారు అష్టమ సంతాన శ్రీకృష్ణుడు కూడా యాదవ కులంలో ముసలం సందర్భంలో బలరాముడు కృష్ణుడు కూడా సరే గతించారంటామా చాటయ్యారంటామా లేకపోతే శరీర విసర్గనైందంటామా నిర్యాణం అంటామా మొత్తమే మరి దేవకీ వసుదేవులకి కర్మలు చేసేటువంటి పుత్రుడు లేడు మరి వాళ్ళకే మోక్షం వచ్చిందిగా కనుక పుత్రులు కావాలనేటువంటిది అది ఐహికమైనటువంటి ఒక కోరిక తప్ప ఆధ్యాత్మికంగా లేదు లేదు పిండ ప్రదానం చేసిన తర్వాత పుత్రులు తండ్రి తరఫున తల్లి తరఫున దశ విధ దానాలు చేశారని అనుకుందాం తండ్రికి దానం చేయాలనేటువంటి ఒక బుద్ధి ఉండి ఆయన బ్రతికున్నప్పుడు చేసి ఉదాహరణకి తండ్రి లోభైనప్పుడు తండ్రికి కొడుకుని దానాలు చేసి డబ్బంతా ఖర్చు పెడుతున్నాడు అంటే వ్యధ చెందుతాడు తెలిస్తే మరి ఎవరు సాధన వాళ్ళు చేసుకొని ఎవరు సద్గతికి లక్ష్యాన్ని పెట్టుకొని ఆచరించి ప్రయాణం చేసి ఉండాలి ఎవరికి ఆకలిస్తే వాళ్ళ ఆహారం తీసుకుంటే వాళ్ళకి ఆకలి తగ్గి ఆకలి బాధపోయి తృప్తి కలుగుతుంది ఒకళ్ళకి ఆకలిస్తే మరొకళ్ళ ఒకళ్ళు తింటే ఆపదు కదా మరి ఘతించిన తల్లిదండ్రులు వాళ్ళు చేసుకున్నటువంటి పాపపుణ్యకర్మలు ఫలితం కానీ ఇటు పునర్జన్మ కానీ అటు స్వర్గ నారకాలు కలటం కానీ లేక మోక్ష పదానికి ప్రయాణం చేయడం కానీ జరుగుతుంది అంతే కాని వాళ్ళ తరఫున పిల్లలు దానాలు ధర్మాలు చేసి తండ్రి పేరుతో చేస్తే అది చేసిన వాళ్ళకి చెందుతుంది ఘతించిన వాళ్ళకి చెందదు కనుక ఈషాణాత్రయం అనేటువంటిది మనకు అడ్డు రాకూడదు మన సంసారంలో కొన్నయి ఒక గురువు దగ్గరికి వచ్చిన తర్వాత ఈ ఆత్మబోధ అంతర్ముఖ విద్య చేస్తూ ఉన్నప్పుడు శ్రద్ధతో వినాలి శ్రద్ధ అంటే ఏంటంటే మనసు ఖాళీ అయి వినాలి మనసు దేని చేత ఖాళీ అవ్వకుండా ఉంది అంటే ఈషణాత్రయం వాసనాత్రయం ఇప్పుడు మనం ఈషాణాత్రయం చెప్తాం వాసనాత్రం ఏమంటే దేహవాసన లోకవాసన శాస్త్రవాసన ఈ లోకవాసనలో కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి కుల సంప్రదాయాలు మత సంప్రదాయాలు ఉన్నాయి సంప్రదాయాలు మన ఆధ్యాత్మిక చింతనకి ఆధ్యాత్మిక మార్గంలోకి పెట్టడానికి పెద్దలు కల్పించినటువంటిదే తప్ప సంప్రదాయం అనేటువంటి కర్మకాండకి అర్థం తెలియకుండా బిగిసిపోయి అసలైన సాధన మానేసి కర్మకాండగానే ఉండిపోతున్నాం లక్ష్యము గమ్యము తెలియకుండా సాధన పద్ధతి మార్గము తెలియకుండా కర్మకాండ జరుపుతున్నాం అట్లా కాకుండా ఇంకో చేస్తే లోకంలో మనకి విమర్శ వస్తుంది అనేటి మనకు దేహ వాసన అంటే ఈ శరీరానికి సంబంధించి నిమిత్త మాత్రంగా నువ్వు కా కుటుంబంలో నువ్వు పోషించాల్సినటువంటి పాత్ర గురించి ఎప్పుడూ కూడా చింతన చేస్తూ ఉంటావు ఒక పని ఒకసారి అక్కడ చేసి అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత మళ్ళీ ఖాళీలో మరొక పని చేపట్టచ్చు గురువు చెప్పి బోధ వినడానికి ఒక టైము కేటాయించుకొని వినవచ్చు కానీ ఆ దేహ అనేది అడ్డు ఇక్కడ కూర్చున్నా ఇంట్లో ఉన్నట్టు ఆలోచన వస్తుంది వాళ్ళకి వాళ్ళ తేలని సమస్య అయినా సరే రేపు తెలుసుకోవాల్సిన సమస్య కూడా టెన్షన్లో ఇవ్వాడే ఆలోచిస్తూ ఉంటాం గురుబోధ చెప్పేటప్పుడు అదుస్తూ మూడోది శాస్త్రవాసన ఇదంటే ఏంటంటే పురాణాలు కథలు కొన్ని సంకేతంగా చెప్పాయి ఆధ్యాత్మిక విషయాలని ఆ సంకేతం ఉన్న కథలు వింటూ ఉంటారు ఒక పాఠంగా ఒక సిలబస్గా క్రమక్రమంగా మేము మీకు ఆత్మ అంటే ఏంటి అనాత్మంటే ఏంటి చెప్పి కొంచెం పై పైకి బోధని ఒక పక్క సాధన చేయిస్తూ మీ చేత ఆచరింపచేస్తూ మీకు బోధపడేట్టుగా చివరిదాకా మార్గాన్ని మనకు చెప్పేది ఉంటుంది మనం తుంపులు తుంపులుగా లింకు లేకుండా విన్నాం అక్కడక్కడ సత్సంగాలకు వెళ్ళాం అక్కడక్కడ పెద్దల యొక్క ప్రవచనాలు విన్నాం మళ్ళీ టీవీలో వింటున్నాం కొంతమంది సంప్రదాయాలే చెబుతూ ఉంటారు కొంతమంది సంప్రదాయం పాటిస్తే మంచిదని చెబితే పర్వాలేదు పాటించపోతే ఏదో అయిపోతుందని భయపెడతారు దాంతో ఆ అభిప్రాయంతో మీరు వింటారు ఏదైనా కానీ మరి చెప్పబోయేదానికి మీరు అడ్డుపడుతూ ఉంటుంది ఆ శాస్త్రవాసన అవన్నీ పక్కన పెట్టి ఒక వరుసలో చెప్తాం వినండి అంటున్నాను నేను వరుసలో వినాలంటే ఈషణాత్రయం వాసనాత్రయం అడ్డు రాకుండా చూసుకుంటూ వినాలి అవి రెండు మనసులు అడ్డు రాకపోతే శ్రద్ధ కలుగుతుంది శ్రద్ధవాన్ లభతే జ్ఞానం ఇక్కడ ప్రారంభమయ్యాం మనం అయినా కానీ పైపైన అసలు మోక్షం అంటే ఏంటి ఆత్మ అంటే ఏంటి అనాత్మ అంటే ఏంటి తెలియాలి చెప్తే గాని నేను ఆ ఉపదేశం తీసుకోనండి అంటాడు నేను ఉపదేశం తీసుకుంటే కానీ చెప్పనంటాడు ఒక ఆయన బ్రహ్మ విద్య రహస్యం దీక్ష తీసుకుంటే చెప్పి ఇక్కడ కొంతమంది దీక్షలు తీసుకునే వచ్చారు పీఠాధిపతులు వాళ్ళు వీళ్ళు వచ్చేసి చెవులో ఏదో ఒక అష్టాక్షర్యో పంచాక్షరి మంత్రమో చెప్పేసి వాళ్ళ దగ్గర అడిపోయారు రోజువారీ బోధలేదు పుస్తకాలు ఇవ్వలేదు ఏమీ లేదు ఒక మంత్రం ఇచ్చేసి చేసుకుంటూ పోండి అన్నారు పది ఏళ్ళైనా ఇరవై ఏళ్ళైనా సరే మాకు ఉపదేశం అయిందని వాటి వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా కొంతమందికి మంత్రోపదేశం చేసు మంచిది చేసుకుంటే చాలా ఆరోగ్యానికి వంశం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారు దైవత్వం వస్తుంది ఒక పీఠాధిపతి రాగానే అందరూ ఉపదేశాలు తీసుకుంటున్నారు నువ్వు కూడా తీసుకో మంచిది మంచిది చెప్పి తీసుకుంటావు ఆ తదుపరి ఆ తదుపరి ఫాలో అప్ లేదు తీసుకోకూడదని కాదు ఫాలో అప్ లేదు మన ఎక్కడో ఒక ఆయన దీక్షలు ఇస్తామని బాపట్లో శిష్యురాలు నాకు ఫోన్ చేశారు మా ఊరు పలానాయన వచ్చారు విష్ణువాలయానికి వెళ్తే వెళ్ళచ్చుట కానీ శివాలయానికి వెళ్లకుండా ఉంటే దీక్షిస్తా అంటారు అంటే తీసుకోవాల నేను అదేంటండి శివుడు విష్ణు ఒకటే కదా అండి అటు అంటే ఆ మైండ్ సెట్ ఎట్లా ఉందో నిజంగా సత్యాన్ని తెలుసుకునేటువంటి ఒక మా మానసికమైన సంసిద్ధత ఉంటే తప్ప మనం ఉపదేశాలు ఇవ్వం ఆ తర్వాత నేను తీసుకోను మీ దగ్గర తీసుకుంటాను అనేసి చాలా కాల నుంచి మన దగ్గరికి వస్తుంది కానీ ఉపదేశం తీసుకోవడానికి కుదరలేదు ఓసారి గురు ఏదో తీసుకుందామంటే అది ఏదో ఆటంకం వచ్చింది ఈసారి తీసుకోవచ్చు అది వేరే సంగీతం ఉపదేశం యొక్క అర్థం దాని యొక్క అవసరం తెలియాలి శిష్యుడు అంటే గురువుచ్చే శిక్షణకి ఒప్పుదలైనవాడు శాస్త్రము అంటే వినపడుతుంది శాస్త్రము అంటే శాసిస్తూ తరింపజేసేటువంటిది నువ్వు ఇలాగే చెయ్యాలి ఇలా చేయకూడదని గట్టిగా చెప్తూ అలా చేస్తే నువ్వు తరిస్తావని చెప్పేది శాస్త్రం గురువు అంటే ఎవరికైతే అజ్ఞానం ఉందో అజ్ఞానాన్ని తొలగించేవాడు గుకారో అంధకారశ రుకారో తేజముచ్చే ఇక్కడ అంధకారం అంటే అజ్ఞాన అంధకారం ప్రకాశం అంటే గురుతేజం అంటే జ్ఞాన ముందు తెలియాలి మోక్షం అంటే ఏంటంటే మళ్ళీ పునర్జన్మలో సుఖంగా ఉంటామనే వాళ్ళు కొందరున్నారు మోక్షం అంటే జన్మరాహిత్యం అయితే జన్మెత్తకుండా మోక్షం ఎట్లా ఉంటుందండి అని అడుగుతున్నారు కొంత పై తెలియాల్సిన అవసరం ఉంది అందుకని ఈ లోకంలో బ్రహ్మ విచ్చి నేరుగా మొదలు పెట్టకుండా ఈ విషయాల్ని పై పైన తెలియజేస్తూ ఉంటారు కొన్ని వింటారు కొన్ని వినరు ఏదో ఒక అభిప్రాయమో ఏదో ఉంటుంది మన దగ్గర కనుక దాన్ని అడ్డు రానియకుండా మనం వినాలి అందుకని మా గురుగారు దీనికి డింగీ మంత్రం ఒకటిస్తారు అంటే ముందు ఒక ఆవేశం వచ్చి నేను తీసేసుకుంటానండి అన్నమాట సరే అని మాకు శిష్యుల సంఖ్య పెరగాలిగా వాడికి పది మంది ఉన్నారు మాకు యాభై మంది ఉండాలని ఆ డింగి మంత్రం ఇచ్చేస్తారు డింగి మంత్రంలో వాడు శిష్యుడిగా కొనసాగితే అప్పుడు సూచన మంత్రం ఇస్తారు వాడు కొనసాగకుండా వెళ్ళిపోయడానికి మధ్యలో ఆవేశం చల్లారంగానే ఇంకా రాడు ఇంకొకళ్ళు ఏదో చెబితే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాడు చాలామంది గురువులు ఉన్నారు వెళ్తానికి తనకి ఏ మార్గం కావాలో అతనికే నిశ్చయం లేదు అలాంటి వాళ్ళకి ఉంటే ఉంటాడు పోతే పోతాడని డింగి మంత్రం ఇస్తాడు మన విషయం వచ్చేసరికి మనమందరికీ అసలు మంత్రోపదేశం చేయకుండా దీని మీద ఎంత అవగాహన ఉందో ఏమిటో కొన్నాళ్ళు పాటు సత్సంగాలు చేసుకుంటూ అర్థమైన వాళ్ళు అర్థం కాని వాళ్ళు తెలిసి జ్ఞాపకం లేక మర్చిపోతున్నాను అనేవాళ్ళు రకరకాలుగా ఉన్నారు కానీ దాన్ని అక్కడితో వదలకుండా తపన పడుతున్నారు లతా అని ఓ శిష్యురాలు ఉంది మీరంతా ఏదో చదువుతున్నారని నాకు అర్థం కాదండి కానీ నాకు తెలియాలి కదా అంటే అక్కడ అర్థం కావటం కాకపోవటం విషయం కాదు ఇది అర్థం కాదు కానీ ఇక్కడి నుంచి పారిపోకుండా దుఃఖపడుతూ నాకు తెలియజేయండి ఏదో రకంగా అసలు నన్ను ఏమో ఏం చేయమంటారో నాకు అర్థమయ్యేలా చెప్పండి చాలు శాస్త్రవంత గుర్తుంది కనీసం ఆ మాత్రం తపనున్నప్పుడు వాళ్ళని కొన్నాళ్ళ పాటు మనకి ఈ సంప్రదాయం ఏమిటో ఈ ఆత్మ ఏమిటో ఏం చేయాలో ఏం చేయకూడదు ఇవన్నీ పై పైన చెప్పాల్సిన అవసరం ఈ ప్రయాణం ఎట్లా ఉంటుందో ఒకసారి కొత్త శిష్యులు వచ్చారు మా గురువుగారి దగ్గరికి ఆయనకి ఏదో కుటుంబ కష్టాలు ఉన్నాయి గురువు దగ్గరికి వెళితే ఆ కష్టాలు తీరతాయని ఒక భావన ఇంకో శిష్యురాలు వచ్చింది గురువుగారు సర్వజ్ఞుడు కదా నా జాతరగా ఉన్నా చెప్పడానికి సర్వజ్ఞత్వాన్ని అలా తీసుకుందావి మరి ఇట్లా కూడా ఉంటారు వాళ్ళు ఏదో ఉందని వచ్చి అబ్బాయ్య గురువు గారు జాతకం చెప్పరు అని వెళ్ళిపోతారు వాళ్ళందరికీ డింగి మంత్రమే ఇలా అది మరి నిజంగా తపనతో ఉన్నవాళ్ళు కొన్నాళ్ళు పాటు ఏ దీక్ష లేకుండా సత్సంగాల్లో ఉన్నవాళ్ళు జారిపోయిన వాళ్ళు జారిపోగా మిగిలిన వాళ్ళు ఎవరో ఉంటారు కొందరు ఇక్కడికి వచ్చేవాళ్ళు విషాద యోగంలో ఉన్నారు కుటుంబ కష్టాల్లో ఏదో ఒకటి దాని జీర్ణించుకోలేక ఆ కష్టాన్ని యాసిటీస్ అది అంతేలే అనుకోలేక సమస్య పరిష్కారం కాక ఎటు పోవడానికి వీల్యాక అర్జునుడికి ఎట్లా మీమాంస వచ్చిందో అట్లాగే విషాదయోగం పొందుతున్నారు వాళ్ళందరికీ సరైన మార్గ నిర్దేశం మాత్రం తప్పకుండా ఉంటున్నారు మనం పరిశీలిస్తూ శిష్యులు తొంభై శాతం విషాదయోగం నుంచి వచ్చేవాళ్ళు ఓ పది పూర్వజన్మ సుకృతం చేత కొంత సాధన చేసి అక్కడ ఆగిపోయి ఆ సాధన ఇక్కడ కొనసాగింపుగా వచ్చారు కాబట్టి అందరూ కొట్టబడాలనే రూల్ లేదు ఆ కొట్టడం గత జన్మలు అయిపోయి ఉండొచ్చు సరే ఈ విధంగా వచ్చిన వాళ్ళంతా చోట చేరుతున్నారు చేరితే అప్పుడు వాళ్ళకి రామతారక మంత్రం అని రామతారక మంత్రమే డింగి మంత్రం అక్కడ రామా మా గురుగారు రాంగ్ అని పెట్టారు రాంగు తారకం ఎందుకంటే ఉంటే ఉంటారు పోతే పోతారు అనగా సరే మేమక్క రాంగు కాకుండా రామతారకం ఇచ్చాం అప్పుడు ఐదు మంత్రాలు ఉండేవి ఇప్పుడు ఐదు బదులు ఆ డింగీలు రామతారకాలు ఇత్యేశం డైరెక్ట్గా సూచన మంత్రం ఎందుకంటే కొన్నాళ్ళు పాటు సత్సంగంలో మీకు ఏటో తెలిసింది విషయం మాకు కావాల్సింది విషయం తెలిసిన తర్వాత కూడా గురుగారు నాకు దీక్షిస్తారా గురుగారు మిమ్మల్ని వెంబడించచ్చా నాకు మీరే చెప్పాలి మీరే ఉండాలి అని ఆ గురుశిష్య సంబంధాన్ని మీరు కోరుతున్నారు కోరుతున్న పరిస్థితుల్లో మొదటి మంత్రం ఇస్తున్నాం ఇది ఇప్పుడు మాకు నాలుగే పెట్టావు డెంగీ తీసి ఈ మొదటి మంత్రం పేరు సూచన మంత్రం సూచన మంత్రం ఇవ్వగానే మాంసపిండం మంత్రపిండం అయింది అంటాం మాంసపిండం అంటే ఏంటి మంత్రపిండం అంటే ఏంటి శరీరమే నేను అనేటువంటి భావన మాంసపిండం ఈ మంత్రపిండం అయిన తర్వాత మంత్రంలో ఏం చెప్పామంటే ఇందులో ఉన్న జీవుడి పేరు హంస అన్నాం ఈ హంస యొక్క నిర్ణయాన్ని మంత్రంలో చెప్పాం చెవులో చెప్పగానే అర్థం కాదు కానీ మంత్రం ఇచ్చి మంత్రార్థం చెప్తాం ఒక చిన్న అవగాహన వస్తుంది ఏదైనా గురువు ఉపదేశించినప్పుడు మంత్రం హస్తమస్తక స్పర్శతోటి గురువు యొక్క జ్ఞానప్రకాశం సత్తాతోటి ఒక విధమైన శక్తిపాతం లాగా మీకు అందుతుంది ఆ మంత్రాన్ని మీరు రహస్యంగా తీసుకునేటువంటిది ఏదైతే ఉందో దాని రోజు మననం చేయమంటాం వాళ్ళు ఒక్కరోజే కాకుండా కొన్నాళ్ళ పాటు దాన్ని పొద్దున పోటే మననం చేస్తారు మనన ఇది త్రాయతే మంత్ర ఏదైతే గురువు ఇచ్చిన మంత్రాన్ని కొన్నాళ్ళు మననం చేస్తే అది మేము తరింపజేస్తుంది రక్షిస్తుంది ఆ పద్ధతిలో హంస మంత్రం ఇస్తున్నాం హంస అంటే జీవుడే అయితే మానవ దేహంలో మానవుని యొక్క అంతఃకరణలో గురువు దగ్గరికి వచ్చినటువంటి స్థితిలో ఉన్న మానవుని యొక్క బుద్ధి వికాసంలో ఆ అంతఃకరణ ప్రతిబింబం ఏదైతే ఉందో అది హంస అయితే అంతఃకరణ శుద్ధంగా ఉన్నప్పుడు ఆ హంసకి అహం అహం అనేటువంటి స్ఫురణ ఉంటుంది అహం స్ఫరణ అనేటువంటి జ్ఞానము సోహం జ్ఞానం కాకపోతే కేవలం సోహజ జ్ఞానంతో ఎవడన్నా పుడతాడా కర్మ చేసి కర్మ ఫలితాన్ని అనుభవించడానికి పుడతాం కదా కాబట్టి పుట్టిన వాడికి సోహం జ్ఞానం లేదు అంతఃకరణ మాలిన్యము విషయవాసంతో కూడింది కాబట్టి శుద్ధాంతకరణగా ఎవరూ పుట్టలేదు అందువల్ల అక్కడ సోహం సోహం అనేటువంటి కేవల చైతన్య స్ఫురణ ఆ తాను ఉన్నాననే ఉనికి యొక్క స్ఫురణ స్ఫురణ దేనికి వస్తుంది జడవైన వస్తువుకి వస్తుందా చైతన్యంగా ఉన్న వస్తువుతే వస్తుంది కనుక చైతన్యంగా ఉన్న వస్తువు తన ఉనికిని స్ఫురింపజేసుకుంటూ ఉంటుంది ఇది సోహం శుద్ధాంతఃకరణ అయితే ఆ సోహం అనేది నేను అదయ్యున్నాను అనేటువంటి స్ఫురణ తెలుగులో మీనింగ్ చెప్పాలంటే అర్థం చెప్పాలి న్యాయానికి అది తన ఉనికిని తను స్ఫరణ రూపంలో దాని జ్ఞానం అంటాం సోహం జ్ఞానం అంతకంటే దానికి ఏమంటానికి లేదు ఇది మానవుని అంతఃకరణలో ప్రతిబింబంగా వచ్చింది కొందరు వేదాంతలు దీన్నే ఆత్మప్రకాశము అంతఃకరణ మీద పడి అది ప్రతిఫలించిన ప్రకాశము ఈ అహం అహం అనే స్ఫురణ కనుక బింబ ప్రకాశం మీలో ఉన్నటువంటి ఆత్మ అయితే తర్వాత చెప్తా ఆ ఆత్మప్రకాశం ముందు ఆత్మప్రకాశం మీలో వేరుగా ఉండి మీ అంతఃకెరం మీద పడి ప్రతిఫలించేసరికి ఆ ప్రతిఫలించినటువంటి ఆత్మప్రకాశమే అహం అనేటువంటి స్ఫురణ రూపంలో ఉంది అయితే సర్వత్రా వ్యాపించినటువంటి ఆత్మ పరమాత్మ అంతటా ఉన్న మహాకాశం కొండ వచ్చినప్పుడు కొండలో ఉన్న ఆకాశం ఘటాకాశం అయినట్లుగా అంతటా ఉన్న పరమాత్మ మానవ ఉన్నది ఆత్మానబడుతుంది అటువంటి ఆత్మయ అంతఃకరణ ప్రతిబింబ ప్రకాశమే నేను అవుతుంది కనుక సోహం సోహం అనేది ఏదైతే ఇక్కడ మానవదేహంలో శుద్ధాంతఃకరణలో అలా స్ఫురిస్తున్న జ్ఞానం ఏదైతే ఉన్నదో మానవ దేహంలో రాకుండా సర్వత్రా వ్యాపించినటువంటిది పరమాత్మ ఈ పరమాత్మే శివస్వరూపం సోహం హంస దీనికి ఒక కామన్ ఎక్స్ అని పెట్టినట్టుగా హంస అని పెట్టాం హంసకు వేరే అర్థం కూడా ఉంది ప్రస్తుతానికి దానికి ఎక్స్ అనే పెద్దగా హంస అని పేరు పెట్టాం ఏ హంస మానవ దేహంలో అంతఃకరణ ప్రతిబింబంగా అహం అహం అని స్ఫురిస్తుందో అదే సోహం జ్ఞానం అది మానవ దేహంలో కాకుండా ఇతరత్ర కనుక ఉంటే అంతటా వ్యాపించున్నటువంటిది లోపల వెలపల ఆ వెలపలగా ఉండేటువంటి ఆ పరమాత్మ శివస్వరూపం సోహం హంస హంస హంస శివ సోహం హంస బయట ఉన్నటువంటి శివస్వరూపమే మానవ దేహంలో హంసైంది ఆ హంసే సోహం సోహం అంటుంది కృప్తంగానే చెప్తాను హంస శివ హంస శిశి గుడు సోహం హంసహ ఆ శివుడిగా ఉన్న హంసే మానవ దేహంలో అంతఃకరణ ప్రతిబింబంగా సోహం సోహం సోహం అంటుంది అంటే సహా ప్లస్ సహం నేను అదే నేను అలా ఉన్నాను అట్లాగే ఉన్నాను అనేటువంటి ఉన్నాడు కర్మ కర్మజోలికి వెళ్తే ఎట్లా ఉన్నాడు తెలుసు శరీరంగా ఉన్నాను స్త్రీగా ఉన్నాను పురుషుడిగా ఉన్నాను బ్రహ్మచారిగా ఉన్నాను గృహస్థుడిగా ఉన్నాను బ్రాహ్మణుడిగా ఉన్నాను చత్రుడిగా ఉన్నాను వర్ణాశ్రమ ధర్మాలతో లింగభేదంతో ఉన్నానంటాడు ఇంకా చెప్పాలంటే వృత్తి రూపంలో ఇంజనీర్గా ఉన్నారు డాక్టర్గా ఉన్నారు